అవి ఎదుర్కొండగా ప్యాటినీకి ఉండగా అడిగాడు అడిగితే ఏం చెప్తారు ఇలా రా నీకు బంగారం అంటే ఏమిటో చెప్తాను అని చెప్పి ఆ షాపులో ఈ నగ ఇవన్నీ ఏమిటో తెలుసినా తెలుసు ఆభరణములు వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు కొనుక్కుని మెడలకి చేతులకి పెట్టుకుంటూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ మీకు ఆభరణాలు పెట్టుకుని కనపడతారు ఇక్కడి కొని పట్టుకెళ్తారు అవన్నీ ఈ ఆభరణాలు తెలుసు అయ్యో ఆభరణాలు తెలిసి లేకపోతే అండి తెలుసండి మా నా భార్యకు ఉన్నాయి నా కుమార్తెకు ఉన్నాయి ఆభరణాలు తెలుసు కానీ బంగారమే తెలీదు అంటే అప్పుడు మీరు ఏం చెప్తారంటే చూడు ఈ ఆభరణాలన్నీ దేని నుంచి ఆవిర్భవించినవో అది బంగారము అని చెప్తా అని చెప్తే అక్కడికి విద్య కాల వాడు ఏమనుకుంటాడంటే ఈ ఆభరణాలు సత్యమే బంగారము సత్యమే అనుకుంటాడు తర్వాత వాడికి బంగారం గురించి తెలిసింది ఏమీ ఏం తెలిసింది వాడికి బంగారం గురించి ఏమీ తెలియలేదు తెలిసిందని అనుకోవడమే కానీ ఏమీ తెలియదు ఇంకో మాట కూడా చెప్పాలి ఈ ఆభరణములన్నీ వాస్త యథార్థముగా బంగారమునందు అని కూడా చెప్పాలి ముందు వాక్యంలో ఆభరణములను వ్యాఖ్యానించాడు బంగారం నుంచి పుట్టేయి అని రెండో వాక్యంలో ఏది వ్యాఖ్యానించాడో దానినే నిరాకరించాడు ఇది అంటే బంగారం అనే ఒక తత్వం ఉన్నది అది ఈ ఆభరణములన్నింటినీ తన ఎందు కనపడునట్లు చేసి వాస్తవంగా ఈ ఆభరణములన్నిటికీ అతీతముగా ఉన్న తత్వం అది అని చెప్పినట్టు అయింది ఏం చెప్పినట్టు అంతకంటే ఇంక వేరే ఏమీ చెప్పలేరు బంగారం గురించి ఇంకంతకంటే ఏం చెప్తారు మీరు చెప్పండి ఇప్పుడు నేను చెప్పిన దానికంటే ఇంకేం చెప్తా చూడండి ఆ దృష్టాంతం అర్థమైంది కదా ఇప్పుడు నేను మీకు పరబ్రహ్మ అంటే ఏటో చెప్తాను చూడండి పరబ్రహ్మయే పరమాత్మ పరమాత్మ అంటే ఏటో చెప్తాడు చూసుకో నీ చుట్టూ నువ్వు చూసుకో నీ దేహంలో నువ్వు చూసుకో చుట్టూ ఉన్న మూర్త అమూర్తములే నీ దేహంలో కూడా ఉన్నాయి చుట్టూ రెండు ఉన్నాయి ద్వేవా బ్రహ్మణో రూపేమూర్తంచమూర్తంచ చాలా జటిలమైన బ్రాహ్మణం చాలా జటిలంగా ఉన్నాను నేను చాలా ఓపికతోటి దానికి వ్యాఖ్యానం తెలుగులో మనం రాయటం జరిగింది చాలా ఓపిక్గా ఆ పుస్తకం పెట్టుకుంటే మీకు దాంట్లో ఉండే ఆ జటిల సిచ్యువేషన్స్ అన్నీ పరిష్కారం అయ్యాయి నేను చాలా ఓపిగ్గా రాశాను నాకు గుర్తు సో ఎనీవే ద్వేవామో బ్రహ్మణో బ్ర పరబ్రహ్మ అంటే ఏమిటో చెప్పండి బాబు పరబ్రహ్మకి రెండు రూపాలు ఉన్నాయ ఏమిటండి ఆ రూపాలు చుట్టూ నీకే ఉన్నాయో తెలిసినా ఆ తెలుసు పంచభూతాలు ఉన్నాయి ఆ మాత్రం తెలుసుండాలి వాడికి ఆ మాత్రం తెలుసుండాలి పంచభూతాలు ఉన్నాయి నీలో నాలోనూ పంచభూతాలే ఉన్నాయి ఆధ్యాత్మము అధిభూతము అంతా పంచభూతాలే ఈ పంచభూతాల్లో మూడింటికి రూపం ఉంది రెండింటికి రూపం లేదు అవును అది తెలుస్తుంది బ్రహ్మకి రెండు మేనిఫెస్టేషన్స్ ఉన్నాయి ఒకటి సాకారము ఇంకొకటి నిరాకారము మూర్తంచ అమూర్తంచ ఇవి మూడో అవి ఓహో అదా బ్రహ్మ నేతి నేతి వాస్తవంగా ఉన్నాయనుకునేవాడు వాస్తవంగా లేవు తెర సెవెంటీ ఎంఎం తెర అంటే అడిగాడు అడిగితే ఇంత దాకా నువ్వేం చూసావరో ఆ సినిమా చూశావు ఈ సినిమా ఎక్కడ చూసావు నేను ఎప్పుడూ ఆలోచించలేదు అలాగా సినిమా చూ మీరు సినిమా చూస్తున్నానని అనుకుంటారా లేకపోతే సినిమాని తెరపై చూస్తున్నాను అనుకుంటారా సినిమా చూస్తున్నానని అనుకుంటారు తెర మరిచిపోతారు తెర అసలు అడ్వర్టైజ్మెంట్ రాగానే తెర సంగతి మరిచిపోతారు అలా తెరకేసి చూస్తూ ఉంటారు మేము అలా చూస్తూ ఉండి అలా తెరకేసి చూస్తూ ఉండి మా చిన్నప్పుడు ఈ సినిమా అన్నది ఇట్ వాజ్ ఎక్ వెరీ అబ్జార్బింగ్ థింగ్ ఇట్ ఈస్ అప్పట్లో ఇప్పుడు సినిమాకి వెళ్ళినా వెళ్ళమని ఎవళ్ళైనా బలవంతంగా తీసుకెళ్తే చూడవ చూడడం సాధ్యం కాదు చూడమే లేము మొన్న నేను ఫ్లైట్లో వచ్చాను ఫోర్టీన్ అవర్స్ ఫ్లైట్ న్యూయార్క్లో ఎక్కువ బొమ్మలో దిగాను బాహుబర్ అలా కాఫీ ఏదో ఇచ్చింది ఆవిడ ఆ కాఫీ దాగాను సినిమా చూస్తావా అని అడిగింది అంటే అక్కడ నాకు చేతకాదు తీసుకోవడం అని ఒకప్పుడు చేత కాదు కూడా దాంట్లో పెద్ద కానీ నేను అయిన ఇటే అది నాకు చేత కాదేమో ఏదో ప్రేమతో అడిగింది సినిమా చూస్తావా తీసి పెట్టమంటావా అని సినిమా పెట్టమంటావా అని అడిగింది వద్దు ఎందుకంటే చూడలే విసుగు కళ్ళు మంట కూడా విసుగు కానీ అప్పుడు మాత్రం అది మహా ఆనందంగా చూసి అప్పుడు అక్కడ తెర ఒకటి ఉంటుందనే సంగతి విస్మరించి చూసేవాడు ఇప్పుడు సినిమా ఇప్పుడు అక్కడ ఆ ఆ పరిస్థితిలో ఉన్నవాడికి సెవెంటీ సెవెంటీఎంఎం తెర ఏమిటి అని అడిగాడు అనుకోండి అంటే ఏమిటని అడిగాడు అనుకోండి అంటే నువ్వు ఇంతదాకా సినిమా చూసేవా చూశాను హీరో ఉన్నాడు హీరోయిన్ ఉన్నాడు రసాలన్నీ వెళ్ళాయి అది దేని మీద ఉందో అది ఓహో అలాగా అంటే సెవెంటీ ఎంఎం తర్ అంటే పెళ్లి కానుక సినిమా ఉంటుందన్నమాట దాని మీద అంటే అరేరే నో నో నేతి నేతి అదే ఉండదు ఉన్నట్టు కనపడుతుంది కాబట్టి ముందు సినిమా ఉంది అని చెప్తాం తర్వాత అవే లేదు అని నేతి నేతి ఇది ప్రక్రియ వ్యాఖ్యాతం నిన్హుతే ఏది దాని అధిష్టానంలో కనపడిందని మీరే చెప్పారో దానినే మీరు నిరాకరిస్తారు ఆ రకంగా తత్వాన్ని ప్రతిపాదిస్తారు ఎందుకంటే దాంట్లో రెండు కారణాలు ఒకటి పరబ్రహ్మని ఇంకా అంతకంటే మరో రకంగా బోధించేటువంటి పరిస్థితి లేదు అది ఒక హేతువు రెండవ హేతు ఏమిటో తెలుసునండి అంతకంటే మరి ఇంకా వేరే రకంగా అంతకంటే అధికంగా బోధించాల్సిన అవసరం కూడా లేదు దట్ ఈజ్ ఎన్ ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం కదా ఇది ఆత్మవిద్య ఆత్మజ్ఞానం కదా ఆత్మజ్ఞానం దగ్గర రహస్యం ఏమిటంటే మీరు ఏది కాదో అది తెలుసుకుంటే చాలు మీరు ఏది కాదో తెలుసుకుంటే చాలు నేను ఎక్కడో పాఠం ఏదో చెప్తున్నా ఏదో ఉపనిషత్తు పాఠం చెప్తున్నా చాలా సీరియస్గా పాఠం చెప్పుకుంటూ పోతున్నాను జనరల్గా పాఠం చెప్తుంటే మధ్యలో ఎవరు ప్రశ్న అడగరు సత్సంగంలో అడుగుతారు కానీ ఆమ్స్టర్డామ్ నుంచి ఒక అమ్మాయి మంచి బుద్ధిమంతురాలు బాగా చదువుకుంది బుద్ధిస్ట్ ఫిలాసఫీ అంతా చదివి అదైతే వచ్చింది బాగా విషయం తెలుసున్నామే అమృతానందమయ్య దగ్గర శిష్యురాలుగా ఉండేవి ఆవిడే ఈ అమ్మాయికి అమేయ అని పేరు పెట్టారు ఇక్కడికి వచ్చింది అమ్మాయే మన ఇక్కడికి వచ్చింది ఈ అమ్మాయి క్లాసు మధ్యలో ప్రశ్న అడిగింది ఆపేసి అడిగింది సో వట్ డూ యూ మెయిన్ అంటే చాలా ఎక్సైటెడ్గా అడిగింది వట్ డూ యూ మెయిన్ సో వాట్ ఈస్ దెన్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్ అని అడిగింది సెల్ఫ్ నాలెడ్జ్ అంటే ఏమిటి మనం ఇప్పుడు ఆత్మజ్ఞానం కోసమే కదా ఈ పాటలు అన్నీ నేను సెల్ఫ్ నాలెడ్జ్ అంటే ఏమిటి అని అడిగింది ఎందుకంటే సెల్ఫ్ కెనాట్ బి నోన్ దెన్ వాట్ ఈజ్ దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ సెల్ఫ్ నాలెడ్జ్ అంటే ఏమిటి అని అడిగింది ఆ సందర్భం అలా వచ్చింది అంటే నేను చెప్పాను సెల్ఫ్ నాలెడ్జ్ అనగా ది నాలెడ్జ్ ఆఫ్ వాట్ ఆల్ యు ఆర్ నాట్ అది దాని అర్థం ఏ సర్వము నీవు కాదో తెలుసుకునుక నేను గృహస్థుని నేను సన్యాసిని ఆ నేను యొక్క మూలతత్వం గృహస్థు కాదు సన్యాసి కాదు అని తెలుసుకొనుక నేను యొక్క మూలతత్వం తండ్రి కాదు కొడుకు కాదు భార్య కాదు భర్త కాదు అని తెలుసుకోనుక ఎంప్లాయర్ కాదు ఎంప్లాయీ కాదు అని తెలుసుకోనుక పుట్టినవాడు కాదు బిట్టివాడు కాదు అని తెలుసుకొనుక అంతే చాలు అంతే కాదండి నేను ఏది కాదో తెలుసుకుంటే ఎలా సరిపడుతుంది నేను ఏదో తెలుసుకోవాలి కదా అక్కర్లేదు నేను ఏదో తెలుసుకో అక్కర్లేదు ఎందుకంటే నేను ఏదో అది అయి ఉంటే చాలు నేను ఏది కాదో అది తెలుసుకుంటే సరిపడుతుంది నేను ఏది కాదో అది తెలుసుకుంటే నేను కానిదానియందు నేను అనే భ్రమ తొలగిపోతే అప్పుడు నేను ఏది అయి ఉన్నానో అది అయి ఉంటానంతే కొత్తగా తెలుసుకునేది ఏమీ లేదు నన్ను నేను తెలుసుకోవటం కుదరదు కాబట్టి అసలు జ్ఞానము అనగా ఏమీ జ్ఞానము అనగా ఆల్రెడీ తెలిసి ఉన్నదాని వర్ణించుట ఆల్రెడీ తెలుసున్నదంటే ఎలా తెలిసింది ప్రత్యక్షం ద్వారా తెలుసుండొచ్చు మనస్సుతోటి ఇన్ఫ్లెన్స్ అనుమానం ద్వారా తెలుసుండొచ్చు సిల్లాగిజం సో ఆల్రెడీ ప్రత్యక్ష అనుమాన ప్రమాణముల ద్వారా ఏది తెలిసి ఉన్నదో దాని యొక్క వర్ణనయే జ్ఞానము అంతే కదా జ్ఞానానికి లోకంలో ఉండేటువంటి పరిభాష ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు ఫిజిక్స్ జ్ఞానము పుస్తకం ఉంటుంది దాంట్లో జ్ఞానం ఉంటుంది ఏమిటా జ్ఞానము ప్రత్యక్ష అనుమానముల చేత తెలియబడే విషయమంతా ఉంటుంది అది కదా జ్ఞానము జ్ఞానము అనే పరిభాష ఆ విధంగా ఉన్నంత వరకు ఆత్మజ్ఞానము అనేది ఏది ఉండదు అర్థమైంది కదండి దెట్ ఈజ్ నథింగ్ లైక్ నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ యాజ్ లాంగ్ యాజ్ యూ టేక్ నాలెడ్జ్ ఈజ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ what is already known by perception or conceptualization so long there is nothing like the knowledge of the self adi telusukovadam chala mukhyam endukante chala manne em anukuntaru ante atmajnanam unte ade edo pustakalu jarugu telusukoni idi anukuntaru alaga ade edo flash lag ostundi anukuntaru atmajnanam unte pustakalu doravadam correct కానీ దేనికోసం శబ్దములతో వర్ణించే విధంగా తెలియబడే జ్ఞానాన్ని పొందడం కోసం కాదు కేవలము నా స్వరూపము ఏది కాదో ఎన్ని రకాల భ్రాంతులున్నాయో వాటన్నింటినీ తొలగించి ఏది కాదో తెలుసుకుని కూర్చోవడమే ఆత్మజ్ఞానము కాబట్టి ఆత్మస్వరూపాన్ని గురించి మీరు నోరు విప్పి చెప్ప చెప్తే మీరు చెప్పగలిగింది ఇంతే ఉంటుంది ఎలాగా నేను ఇది కాదు నేను అది కాదు నేను ఇది కాదు నేను అది కాదు ఐఎమ్ నాట్ దిస్ ఐఎమ్ నాట్ దాట్ ఇంతే ఉంటుంది ఆత్మజ్ఞానం గురించి మీరు చెప్పగలిగేది అంతేగాని మీరు ఇది నేను ఫలానా నేను అని ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పడం అన్నది సంభవమే కాదు ఎందుకంటే ఇది అని మీరు అనగానే అది అనాత్మైపోతుంది ఫలానా అని మీరు అనగానే అది అనాత్మకం కాబట్టి ఆత్మస్వరూపము కేవలము నిషేధగమ్యము మాత్రమే ఏది ప్రత్యక్ష ప్రమాణ సిద్ధమో అది ఆత్మ కాదు ఏది అనుమాన సిద్ధమో అది ఆత్మ కాదు కనుక ఆ ఉదాహరణకి దేహములో చలనము నేను చూస్తూ ఉంటాను నాకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి దేహము నేను కాదు చలనము నేను కాదు మనస్సులో కదలిక ఆ థింకింగ్ ప్రాసెస్ నాకు తెలుస్తూ ఉంటుంది నేను చూస్తూ ఉంటా కాబట్టి థాట్స్ నేను కాదు మనస్సు నేను కాదు గుండె కొట్టుకున్నప్పుడు ఇలా చేపెడితే నాకు తెలుస్తుంది స్టెటస్కోప్ పెట్టుకుంటే తెలుస్తుంది అయితే కొంచెం పరిగెత్తి వచ్చి ఆ దమ్ బాగా ఆయాసం వచ్చినప్పుడు వెంటనే ఆయాసం ఉండగా శవాసనం వేసేసి కళ్ళు పూసుకుని గుండెని అబ్జర్వ్ చేస్తే లబ్ డబ్ లబ్ డబ్ మీకు వినబడుతుంది మీ చేత దర్శించబడే ఆ గుండె మీరు కాదు యుఆర్ నాట్ దట్ హార్త్ ఆ హార్ట్ యొక్క పంపింగ్ మీరు కాదు మీరు కాదు మీది కాదు లెట్ ఇట్ పంప్ ఆర్ లెట్ ఇట్ నాట్ పంప్ లెట్ ఇట్ డిసైడ్ వాట్ ఇట్ హ్యాస్ టు దాని మూమెంట్ని ఏదో ఇంకో పవర్ డిసైడ్ చేస్తే లెట్ దట్ డిసైడ్ ఐ డోంట్ కేర్ ఐ నాట్ దట్ మరి నువ్వేమిటి నేనేమిటో చెప్పడం సంభవము కాదు కాబట్టి స నేతి నేతి వ్యాఖ్యాత నిన్యుతే యత సో ఈ మొత్తం బృహదారం ఉపనిషత్తు యొక్క సారమంతా కూడా ఈ మూర్తామూర్త బ్రాహ్మణంలో ఉందని ఆ మూర్తామూర్త బ్రాహ్మణము యొక్క సారమంతా స ఏష నేతి నేతి అనే వాక్యంలో ఉందని మహాత్ములు చెప్తారు వ్యాఖ్యాత అదే ఇక్కడ గోడబాదులు అంటున్నారు స్వేనైవ వ్యాఖ్యాతం స్వేనైవ నినృతం ఆ తనే వివరించింది మూర్తము అమూర్తము అని దానిని తనే నిరాకరించినది భాష్యదృము తిషేనేతిేతి ప్రతిపాదిత ఆత్మన దుర్బోత్వం మన్యమానాతినంతర ప్రతిపిషయా ఆత్మస్వరూపాన్ని బోధించాలి అంటే కేవలము ఆత్మస్వరూపముపై ఆరోపించబడిన సకల విశేషణములను నిరాకరించుట ద్వారా మాత్రమే బోధించగలుగుతాము దేవుడు ఏమితో చెప్పమంటే విశేషణాలు చెప్పి దేవుడిని నేను చెప్పలేను దేవుడు అంటే ఫలానా తోట ఉంటాడు అంటే దేవుడికి అడ్రస్ అదో విశేషణం ఆయన ఫలానా డ్రెస్ చేసుకుని ఉంటాడు అంటే ఆయనకు దేహం ఉన్నట్టు ఆ దేహానికి ఆయన వేసుకునే డ్రెస్ ఆయనకు విశేషణం అదే దేహం ఇలా ఉంటుంది అలా ఉంటుంది అన్నీ విశేషణాలు ఈ విశేషణముల ద్వారా మీరు చెప్పేది ఒక కాన్సెప్ష్యువల్ ఐడియా ఆఫ్ గాడ్ తప్ప గాడు యొక్క యథార్థ స్వరూపం కాదు గాడు యొక్క యథార్థ స్వరూపం ఏమిటంటే సర్వ విశేష ప్రతిషేధంగా మాత్రమే చెప్పకుండా ఏది గాడుకి వర్తిస్తుందో అది మీకు కూడా వర్తిస్తుంది ఒక ఆయన వెళ్ళి ఒక అడిగారు నాపై ఈశ్వర అనుగ్రహం ఉండాలి ఇండిట్లా మీరు ఆశీర్వదించండి అని అడిగారు అయితే ఆయన అన్నాడు చూడు నీపై నీకు అనుగ్రహం ఎప్పుడు ఉంటుందో అప్పుడు నీకు ఈశ్వరుని యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది నీపై నీకు అనుగ్రహం లేనంత వరకు నీకు ఈశ్వరుని అనుగ్రహము ఉండదు అని చెప్పాడు ఎందుకంటే ఇప్పుడు వేదాంతుల యొక్క దృష్టికోణం చాలా భిన్నంగా ఉంటుంది పౌరాణికుల దృష్టికోణంగా వేదాంతులు కార్యబ్రహ్మని స్వీకరించనే స్వీకరించరు మీరు మీరు దండం పెడితే మీ మీద మీకు వరాలు ఇవ్వాలి అంటే అక్కడ కార్యబ్రహ్మ ఉండాలి మీకంటే భిన్నంగా మరి నేను ఇలా పాఠాలు చెప్తుంటే మరి మీరు దానికి సిద్ధంగా ప్రసిద్ధపడి ఉండాలి నేనే ఐక నాకు హెల్ప్ పెట్టి నేను శాస్త్రంలో ఉన్న విషయాలే చెప్తా స్వంత విషయాలంటే ఏవో కొత్త ఆధునిక దృష్టాంతాలు నేను అలాగా చెప్తూ ఉంటా తప్పిస్తే తత్వంలో మార్పే ఉండదు వేదాంతులకి పౌరాణికులకి బేసిక్ డిఫరెన్స్ ఏమిటంటే పౌరాణికులు కార్యబ్రహ్మతోటే వాళ్ళు మొత్తం వ్యవహారమంతా నడిపించుకుంటారు కార్యబ్రహ్మ కార్యబ్రహ్మ అంటే మీరు శివపురాణంలో శివుడు అని పేరు ఉంటుంది దానికి ఆ కార్యబ్రహ్మకి విష్ణు పురాణంలో విష్ణు అనే పేరు ఉంటుంది ఆ కార్యబ్రహ్మకి గణేషపురాణంలో గణేషుడు అని పేరు కాళికా పురాణంలో ఆ కార్యబ్రహ్మకి కాళికా అని పేరుంటుంది కాబట్టి పేర్లు మారినా అవడానికి కార్యబ్రహ్మే పౌరాణికలు అంతసేపు కూడా వాళ్ళ వ్యవస్థ కూడా కార్యబ్రహ్మ బేసిస్ మీద ఉంటుంది ఇందాక నేను మీకు అదే చెప్పాను ఈ ద్వైతులందరూ కార్యబ్రహ్మ దగ్గర ఆగుంటారు అక్కడ స్టక్ అయి ఉంటారు వేదాంతులు కార్యబ్రహ్మను అసలు స్వీకరించరు జగత్కారణం బ్రహ్మని స్వీకరిస్తా జన్మాజ్యస్యత అంటే అది కార్యబ్రహ్మ కారణ బ్రహ్మ అండది కారణ బ్రహ్మండది ఎతోవాయిమానుభూతాన్ని జాయంతే దాన్ని స్వీకరిస్తా కారణ బ్రహ్మయందు సర్వసమత్వం ఉంటుంది ద్వంద్వములు ఏమీ ఉండవు కారణ బ్రహ్మలో ద్వంద్వాలన్నీ కార్యబ్రహ్మలో ఉంటాయి కాబట్టి వీడికి సుఖం వాడికి దుఃఖం ఇలాంటివి ఉండవు కారణ బ్రహ్మలో ఉండవు అంతే సర్వసమంగా ఉంటుంది కారణ బ్రహ్మ శ్రీకృష్ణుడు అన్నాడు నమే ద్వేష్యోస్తి న ప్రియ కారణ బ్రహ్మలా ఉంటుంది కార్యబ్రహ్మ అంటే మీకు ద్వంద్వాలు వచ్చేస్తాయి కారణ బ్రహ్మలో ద్వంద్వాలు ఉండవు కార్యబ్రహ్మం మిథ్య కారణ బ్రహ్మయే సత్యం ఇది వేదాంతుల యొక్క పరిభాష వాళ్ళ యొక్క స్కీమ్ అలా ఉంటుంది ఆ స్కీమ్లో ఇప్పుడు ఇది ఉంటుందంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులోకి వెళ్ళి కమర్షియల్ ట్యాక్స్ గురించి మాట్లాడితే వాడు అబ్బా నా వల్ల కదా నువ్వు వదలగెలమని చెప్తాడు డజంట్ జల్ దేర్ అసలు సంబంధం లేదంతే కాబట్టి వేదాంతుల దగ్గర కార్యబ్రహ్మ ప్రసక్తి ఏ లేదు కారణ బ్రహ్మే ఉంటుంది కాబట్టి ఇక్కడ అనుగ్రహము అదే ఆయన అడిగిందేమిటి ఈశ్వరుని అనుగ్రహం నాకు కావాలి అంటే ఇంతమంది ఉంటే వీడికి ఒక్కడికే ఈశ్వరుడు అనుగ్రహించాలి మిగతా వాళ్ళకి అనుగ్రహించకూడదు ఎందుకని నా ఎందుకు అంత స్పెషల్ క్వాలిటీ ఉంది అంటే మరి వీడికి ఉన్న ఈశ్వరుడికి అడ్డగట్టినట్టు అయింది కదా పౌరాణిక దృష్టికోణంలో అలా ఉంటే ఉండొచ్చు కానీ దార్శనిక దృష్టికోణంలో అలా ఉండదు ఎందుకంటే దార్శనిక దృష్టికోణంలో ఈశ్వరుడు అనబడే తత్వము సకల ద్వంద్వములకు అతీతమైన తత్వం అది ఒకని ఫేవర్ చేసి ఇంకొకడిని డిస్ఫేవర్ చేస్తే అది అతీతత్వం అతీత తత్వం అవుతుంది కాబట్టి ఆ మహాత్ముడు ఏమన్నాడంటే చూడు నిజంగా చెప్తున్నా మీరు కూడా ఆలోచించండి మీ మీద మీకు అనుగ్రహం ఉందా నీ మీద నీకేనాడు అనుగ్రహం ఉంటుందో అదే రోజు నీకు ఈశ్వరుని యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది నువ్వు నిన్ను నిందించుకుంటున్నంత కాలము ఈశ్వరుడు నిన్ను ఉద్ధరించలేడు నిన్ను నీవు అల్పుడిని చేసు కాలము ఈశ్వరుడు నిన్ను ఎలా నేను క్షత్రియుడు అని సో ఎప్పుడైతే వీడు క్షత్రియుడు అని అన్నాడో సో క్షత్రంతం పరాదాత్ అక్షత్రం అంటే క్షత్రియులు కాని వాళ్ళందరూ వీడికి ఆపోజిట్ సైడ్ని ఉంటారు ఇప్పుడు నేను క్రిస్టియన్ అన్నాడు ఒకతనం అంటే నేను అన్నాను అతనితో చూడు అలాగే మరి అంత గట్టిగా చెప్పకు ఐఎమ్ క్రిస్టియన్ డోంట్ సే దాట్ ఐ వర్షిప్ క్రైస్తలు ఐఎమ్ క్రిస్టియన్ అను అంటే ఫిఫ్టీ ఆఫ్ హ్యుమానిటీ నీకు ఎనిమి అయిపోతుంది దే ఆర్ నాన్ క్రిస్టియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ కాకపోతే పోనీ ఫార్టీ పర్సెంట్ పర్సంటేజ్దే ఉంది కాబట్టి నిన్ను నువ్వు అనుగ్రహించటం మొదలుపెట్టి ముందు నేను అపరిచ్ఛిన్నుడను అని నువ్వు అనుకో నన్ను నన్ను నీవు అనుగ్రహించుకో ఈశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడు దుఃఖం ఉందనుకోండి నేను దుఃఖమును దరిదాపులకు రానివ్వను అని ముందు నువ్వు అనుగ్రహించుకో ఈశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడు నిన్ను నీవు అనుగ్రహించుకోవు కొత్త కొత్త దుఃఖాలను సృష్టించుకుంటూ అజ్ఞానకల్పితమైన దుఃఖాన్ని పోగేసుకుని ఇదిగో ఈ దుఃఖం ఈ దుఃఖం ఏ దుఃఖం అని చెప్పేసి నువ్వు దుఃఖిస్తూ కూర్చుంటే ఈశ్వరుడు వచ్చేసి ఏదో మహిమ చేసేసి మెస్మరిజం చేసేసి మ్యాజిక్ చేసి నీ దుఃఖాన్ని పోగొట్టాలని నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు అలాగే పోగొట్టడు ఎందుకు పోగొట్టాడు పని పాఠాలు అయితే వర్క్ లైక్ దాట్ కాబట్టి స్వనైవ వ్యాఖ్యాతం స్వయం నిన్నుతే ఆత్మస్వరూపాన్ని పరమాత్మను ఏ రూపంగా శృతి వ్యాఖ్యానించిందో దానినంతనీ శృతే తుడిచిపెట్టేస్తుంది నిన్హ్తే నేతి నేతి సో సర్వ విశేష ప్రతిషేధేన సకల విశేషములను నిషేధించటం ద్వారా అథాత ఆ దేశం నేతి నేతి అక్కడ నేను ఆ పుస్తకంలో అథా అతహా అనే పదాలకి చక్కగా రాసిపెట్టాను అది ఆ పుస్తకం ఇప్పుడు లేదు మీరు చూసుకోండి ఒకసారి ముర్తామూర్త బ్రాహ్మణని తీసుకొస్తే తెలుస్తుంది రెండో వాల్యంలో ఉంది అథా అతహ ఇక్కడ వ్యాఖ్యాత ఇచ్చుంటే నేను చెప్పగలుగుతాను నాకు గుర్తులేవో అథ అతహ అప్పుడప్పుడు వ్యాఖ్యాత టీకాకారుడు ఆయన ఆనందగిరి బాగా రాస్తాడు ఆయనకి బుద్ధి పుడితే రాస్తాడు లేకపోతే తెలియదు అక్కడ నిర్విశేష ఆత్మతత్వాన్ని ఉపదేశించాలి ఏ విశేషములు లేని ఆత్మతత్వాన్ని ఉపదేశించాలి కానీ విశేషములను ప్రస్తావించి వాటినన్నిటిని మూర్తామూర్తములోనే రెండు విశేషములను ప్రస్తావించి వాటినన్నిటిని నిషేధించి అప్పుడు నిర్విశేష ఆత్మతత్వాన్ని అక్కడ బోధించారు అలా ఎందుకు చేయాలి అంటే దుర్బోధత్వం మన్యమాన ఆత్మతత్వాన్ని విశేషం ఆరోపించి నిషేధించడం ద్వారా బోధించాలి తప్ప ఇంకో రకంగా ఆత్మతత్వాన్ని బోధించడం సంభవమే కాదు అందుకోసం శృతి అలా చెప్పింది పునఃపున ఉపాయాంతరత్వైన తస్యవ ప్రతిపిపాదేషయ మళ్ళీ మళ్ళీ ఒక ఉపాయాన్ని తీసేసి ఇంకో ఉపాయం ఇప్పుడు మూర్తమూర్త బ్రాహ్మణంలో ఇంతకు అంతకుముందు పంచభూతాలు చెప్పారు ఇంకో తోట త్రివ్రత్కరణని చెప్పారు ఇప్పుడు రెండు ద్వేవా బ్రహ్మణో రూపే అవే పంచభూతాలు మళ్ళీ ఇంకో రకంగా కొత్తగా చెప్పి ఇదేముండదు అవే పంచభూతాలను మళ్ళీ మళ్ళీ ఇంకో పద్ధతిలో మార్చి చూడ పరబ్రహ్మకి రెండు రూపాలు ఉంటాయి నీకు తెలుసా బోలాగా ఏమిటో చెప్పండి అవి మూర్తము అమూర్తము ఎంత బాగుంటుందండి కంటికి కనబడేది పృథివీ అప్పు తేజస్సు కంటికి కనబడనవి వాయువు ఆకాశము ఇవి పరబ్రహ్మ యొక్క రెండు రూపములు తర్వాత ఇంకోటి అసలు దేవుడు అనేవాడు ఈ రూపంలో ఉంటాడు అలా నిలబడి ఉంటాడు అక్కడ ఆ ఆ ప్రతిమ దీనికి దీనికి మూలం అక్కడెక్కడో వైకుంఠంలో ఒక ఆయన ఉంటాడు అసలు ఇది ఏది దార్శనికం కాదండి దీనికి దీనికి దర్శనంతో సంబంధం మీరు ఏదైనా దర్శనం తీస్తుంది అద్వైతమే అక్కర్లా మీమాంస దర్శనం తీస్తుంది అండి అయితే తర్క దర్శనం తీస్తుంది తార్కికులు నైయాయికులు వైశేషిక దర్శనం ఏదైనా ఒక దర్శనం తీస్తుంది వ్యాకరణ దర్శనం తీస్తుండీ యోగ దర్శనం తీస్తుంది దర్శనము యొక్క పరిభాష ఫిలాసఫీ పరిభాష దాని స్ట్రక్చర్ అంతా ఓరకంగా ఉంటుంది పౌరాణిక పరిభాష చాలా విడ్డూరంగా ఉంటుంది అయితే లోకంలో అందరూ పౌరాణిక పరిభాషగా అలవాటుకుని ఉంటారు కాదు బాగా దాంట్లో ఈ వస్త్రానికి వే రంగు ఎంత బాగా ఎన్నిసార్లు ఉతికినా పోదు ఆ రంగు అంత బలంగా ఆ రంగు పడిపోయి ఉంటుంది అటువంటి సందర్భంలో మీరు దార్శనిక పరిభాష చెప్తే వాడికి మతిపోతుంది మొన్న నేను గంట సేపు ఎక్కడ ఉపన్యాసం చెప్పాను ఆ ఉపన్యాసం యొక్క సారం ఏమిటంటే అర్జునుడు ఆ రథంలో కూర్చుంటాడు అర్జునుడు శ్రీకృష్ణుడు డ్రైవర్స్ సీట్లో కూర్చుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు నాలుగు గుర్రాలు చుట్టూరేమో బ్యాటిల్ ఫీల్డ్ ఉంటుంది ఇది ఇది రథదృష్టాంతం ఇది మెటఫర్ ఇది హిస్టారిక్గా జరిగిన మాట వాస్తవమే అయినా భగవద్గీత సందర్భంలో ఆ హిస్టారిక్ పాయింట్ కాదు ముఖ్యం అసలు రథం అనగానేమి రథినం విద్ధి శరీరం రథమేవతు అని ఈ విధంగా కఠోపనిషత్ ప్రతిపాదన రథదృష్టాంతము దార్శనిక దృష్టికోణంలో అంటే హిస్టారిసిటీ పురాణం తీసి పక్కన పెట్టి దర్శన దృష్ట్యా ఈ దృష్టాంతాన్ని ఎలా చూస్తాము అని ఉపనిషత్తులో ఉందది దాన్ని నేను వివరంగా ఒక్క గంట సేపు నాకు సమయం ఆ గంట సేపు మాట్లాడాను నేను ఆ మాట్లాడినప్పుడు అల్లు అరవింద్ అని ఒక పెద్ద మనిషి ఒక ఆయన ఉన్నారు ఆయన నా పక్కనే కూర్చుని ఉన్నారు ఆయన విన్నారు అది విన్నారు ఆ కుర్చీలో మొదటి వరుస కుర్చీలో ఆయన కూడా ఉన్నాడు వినడం నా గంట నేను గంటే గంటే మాట్లాడతాను నేను నాకు మాత్రం ఒప్పుకుండద్దు సో అయిపోయింది నా ప్రసంగాన్ని నేను పూర్తి చేసేసాను అప్పుడు ఆయన లేచి ఆయనకి మైక్ ఇచ్చారు వాళ్ళు ఆయన లేచి ఈ బొమ్మ ఈ రథదృష్టాంతానికి సంబంధించిన బొమ్మ నాకెవరో ప్రజెంటేషన్ ఇచ్చారు దంతం మీద చెక్కింది ఇచ్చారు నా దంతం ఎందుకు ఏదో అది ఇచ్చారు అది నేనేమో చాలా ప్రశస్త స్పాట్లో దాన్ని భద్రంగా పెట్టాను రోజు నాకు కనపడుతూ ఉంటుంది కానీ నేను ఇప్పటిక కొన్ని వంద సార్లు చూసుకుంటాను దాని అర్థం ఏమిటో నాకు ఇంతదాకా తెలియలేదు ఈవేళ తెలిసింది స్వామీజీ మనకి బాగా చెప్పారు అని ఆయన ప్రశంసా వాక్యాలు రెండు సో పౌరాణిక దృష్టికోణానికి దార్శనిక దృష్టికోణానికి అంత వ్యత్యాసం ఉంది లోకంలో జనులకి పౌరాణిక దృష్టికోణం తెలుస్తుంది తప్ప దార్శనిక దృష్టికోణం తెలియదు ఒకవేళ చెప్పిన ఎయిదర్ దే డోంట్ అండర్స్టాండ్ ఆర్ దే రెసిస్టెట్ ఎవరిలో అయిపో రెసిస్ట్ చేస్తారు అంతేగాని దాన్ని అర్థం చేసుకోవటానికి కొంత ఇంటెలిజెన్సు కొంత ఓపెన్నెస్ ఆఫ్ మైండు కావాలి కాబట్టి పునఃపున ఉపాయాంతరైన ఆత్మతత్వమును బోధించుట కష్టం గనుక మళ్ళీ మళ్ళీ ఉపాయాలు మార్చి ఐదు మూడు ఇప్పుడు రెండు చెప్పి ఆ విధంగా మళ్ళీ దాన్ని స్వనైవ వ్యాఖ్యాతం తాను ఆత్మతత్వాన్ని బోధించడే దృష్టితోటి ఏది వ్యాఖ్యానించిందో తత్సర్వం నిన్హుతే ఆ సర్వాన్ని కూడా మళ్ళీ నిషేధిస్తుంది శృతి స్వెనైవ వ్యాఖ్యాతం స్వెనైవ నిన్హుతం నేతి నేతి అలా ఎందుకంటే దానికి ఒక రహస్యం ఇప్పుడు అక్కడ స్టెప్స్ ఉంటాయి త్రాడు ఉంది అది త్రాడని వీడికి తెలియదు దీన్ని అగ్రహణము అంటారు గ్రహణం అంటే తెలుసుకోవడం గ్రహించడం గ్రహించడం అంటారు కదండి తెలియము అగ్రహణము అంటే గ్రహింపు లేదు వాడికి ఏం గ్రహించడం ఏం లేదంటే అర్థం కాదు తెలివి సో త్రాడు అని వాడికి తెలియదు దీన్ని అగ్రహణం అంటారు పామని భ్రమపడతాడు దీన్ని అన్యథాగ్రహణము అంటారు ఏమండి ఇప్పుడు వస్తువుని బోధించాలి వస్తువు అక్కడ ఉన్న వస్తువుని బోధించాలి బోధించడానికి ప్రక్రియ ఏమిటంటే అన్యథాగ్రహణాన్ని నిషేధిస్తారు నువ్వు ఏది పాము అనుకుంటున్నావో అది పాము కాదు అని అన్యథాగ్రహణాన్ని నిషేధిస్తారు ఎప్పుడైతే అన్యథాగ్రహీతమును నేతి అని నిషేధించారో అప్పుడు స్వయం సిద్ధ వస్తువు మిగిలి ఉంటుంది ఆత్మతత్వం విషయంలో పాము త్రాడు దగ్గర ఇది త్రాడని చెప్పొచ్చు అది బాహ్య దృష్టాంతం కనుక ఆత్మతత్వ విషయంలో అన్యథాగ్రహణం ఉంటుంది నేను సన్యాసిని నేను తండ్రిని నేను కొడుకును అని అన్యథాగ్రహణం ఉంటుంది ఇప్పుడో కుర్రాడిని నడిచి వస్తాడు ఎవడో ముక్కు ముఖం తెలియనివాడు ఇంకో కుర్రాడు నడిచొస్తుంటే ఐ వీడు నా కొడుకు అంటే అర్థం ఏంటి నేను తండ్రిని అని ముందు అనుకోవాలి కదా నేను తండ్రిని అనుకుంటే వాడు కొడుకు అవుతాడు నేను తండ్రిని అనుకోకపోతే వాడు కొడుకు ఎందుకు అవుతాడు నేను తండ్రిని నేను పరమాత్మనా తండ్రినా పరమాత్మను మరి తండ్రిని అని ఇది ఎక్కడి నుంచి వచ్చింది అన్యథాగ్రహణము ఈ అన్యథాగ్రహణాన్ని నిషేధించారనుకోండి ఈ తండ్రి అనే స్టేటస్ కల్పితము నేను తండ్రిని అని అనుకోవడం అజ్ఞాన కల్పితము నేతి అని మీరు నిషేధించుకు చూడండి ఇంటికి వెళ్ళి తండ్రి కాకపోతే తల్లి నిషేధించుకు చూడండి నిషేధించుకు చూస్తే ఏం మిగులుతుందో తెలుసిన స్పేస్ లైక్ అవేర్నెస్ మిగులుతుంది అదే మిగులుతుంది అయితే అది ఎంతసేపు మిగులుతుంది అన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు దాని స్థానంలో మరొకటి కూర్చోబెట్టారు అనుకోండి మళ్ళీ పోయి మళ్ళీ మళ్ళీ అన్యథాగ్రహణంలో పడిపోతారు కాబట్టి మన బతుకంతా అన్యథాగ్రహణాల్లో నడుస్తూ ఉంటుంది ఈ అన్యథాగ్రహణం ఆ క్షణం ఎప్పుడు రెండు అన్యథాగ్రహణాలు ఉండవు ఒక్క అన్యథాగ్రహణమే ఉంటుంది నేను తండ్రిని నేను భర్తను అని రెండు అన్యథాగ్రహణాలు ఏకకాలంలో ఉండవు ఇది ఉన్నప్పుడు అది ఉండదు అది ఉన్నప్పుడు ఇది ఉండదు ఆల్టర్నేట్గా ఇటుకేసి చూసినప్పుడు నేను భర్తను అటుకేసి చూసినప్పుడు నేను తండ్రిని అలాగే అన్యథాగ్రహణాలు కొనసాగిపోతూ ఉంటాయి వీడు ఆ క్షణంలో నేను తండ్రిని ఏమిటండి ఇది నేను తండ్రిని వాట్ ఈస్ దిస్ ఇజ్ ఇట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ అని మీరు దాని మీద ఎగ్జామిన్ చేయండి ఎగ్జామిన్ చేయండి అసలు ఎగ్జామిన్ చేస్తే పోతుంది అది దాని లక్ష్యం ఎందుకంటే దానికి ఎగ్జామినేషన్ అని తట్టుకోలేదు అది అది పాము అనగానే మీరు పూజలు మొదలు పెడితే అది పోదు అలాగే ఉంటుంది పూజలు అయితే జపం అలాగ ఎదిరా అది ఏ చూడండి అన్న కొంచెం జాగ్రత్తగా చూడండి అన్నారనుకోండి ఏమవుతుంది అది ఆ పాము పోతుంది అంత కాబట్టి నేను తండ్రిని హౌ తండ్రిని అంటే హౌ ఎవడు ఎవడో ఒక జీవుడు ప్రారంభానికి ఈ జగత్తులోకి వచ్చాడు ఆ రావడం నా ద్వారా వచ్చాడు సో వాట్ ఈజ్ ఎయిట్ వాట్ డస్ ఇట్ మెయిన్ సో దట్స్ ఎయిట్ నథింగ్ మోర్ టు ఇట్ కాబట్టి ఈ అధ్యయారూపాన్ని తీసేశాను తీసేస్తే ఇప్పుడు నేను ఎల్లూ నిలిచి ఉన్నాను శుద్ధ చైతన్య రూపుడుగా ఉన్నాను అది స్వయం సిద్ధ వస్తువు మిగులుతుంది శిష్యతే శిష్యతే శేష సౌండ్ హాని చేతనే దానికి శేషారి పేరు శేష అంటే ఇది పౌరాణిక దృష్టికోణం కాదు ఇది దార్శనిక దృష్టికోణం ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనుషుల హృదయాలలో ఈ పురాణ దృష్టికోణం బాగా బలంగా ఉంటుంది దాన్ని కొంత పక్కన పెట్టి దాంట్లో దర్శన దృష్టికోణాన్ని చొప్పించాలి రెండు దృష్టికోణాలు తెలుసుంటే నష్టమైనది దర్శనము ఉంటుంది పురాణము ఉంటుంది దీని విలువ ఇంత ఉంటుంది తెలియడంలో తప్పేం కాబట్టి సో నిషేధించినప్పుడు స్వయం సిద్ధ మిగిలి ఉంటుంది దాన్నే అందుకోసము ఈ నేతి నేతి ఇప్పుడు నేను మీకు చెప్తా ఐ ఆమ్ ఫాదర్ చెప్పిందే చెప్తున్నా ఐ ఆమ్ ఫాదర్ ఆ ఫాదర్హుడ్ని నిషేధించి మీరు ఏమవుతారు ద ప్యూర్ బీయింగ్ అవుతారు ఈ లోపల ఇంకో అధ్యయారోపం వస్తుంది దాన్ని నిషేధించండి ఇప్పుడు ఏమవుతారు ప్యూర్ బీయింగ్ అవుతారు నిషేధములు అనేకం ఉంటాయి నిషిద్ధ నిషేధం చేసిన తర్వాత శిష్యతే శేష సంజ్ఞ అది ఏకరూపంగా ఉంటుంది అది శుద్ధ చైతన్యంగానే ఉంటుంది అది మీ స్వరూపం దానికి చేరుకోవాలి అందుకోసం శుభతే ఏం చేస్తుందంటే ఈ దారి మార్చి ఆ దారి మార్చి మరో అనేక దారులను స్వీకరించి వాటినన్నిటినీ నిషేధించి ఒక తత్వంలోకి మనల్ని పుష్ చేస్తూ ఉంటుంది ఆ విధంగా శృతి స్వేనైవ వ్యాఖ్యాతం స్వేనైవ నిన్హుతే గ్రాహ్యం జనిమత్ బుద్ధి విషయం అపలపతి అది అపలపతి అంటే తిరస్కరించున్నది అని అర్థం అర్థాత్ సేష నేతి నేతి ఇత్యాత్మన అదృశ్యత దర్శయంతి ఇప్పుడు చూడండి గ్రాహ్యం అంటే ఇంద్రియముల చేత తెలియబడేది జనిమత్ పుట్టుక గలది బుద్ధి విషయం బుద్ధికి విషయమైనది బుద్ధి చేత తెలియబడేది అటువంటి సర్వమును కూడా అపలపతి నిరాకరించుతున్నది ఇప్పుడు దేహము అన్నారనుకోండి ఇదేమిటి దేహము గ్రాహ్యం ప్రత్యక్షంగా తెలి కాబట్టి గ్రాహ్యమైన దేహము అపలపతి అది మీ స్వరూపంలో భాగం కాదు తీసిపారాయి నాహం దేహ తీసిపారాయి తర్వాత జనిమత్ పుట్టింది ఇప్పుడు అహం సుఖీ జాత సుఖిత్వం పుట్టింది అహం దుఃఖీ జాత దుఃఖిత్వం పుట్టింది అహం బ్రహ్మచారీ జాత బ్రహ్మచారిత్వం పుట్టింది అహం గృహస్థ జాత గృహస్థత్వం పుట్టింది ఈ విధంగా జనిమత్ ఏది ఏది పుట్టిందో అంటే ఏది ఏది నీ స్వరూపానికి సంబంధించి ఆయా కాలములలో ఆరంభమైనదో పుట్టడం అన్న ఆరంభమవడం అన్న ఒకటే నేను భర్తను అది జనిమత ఆరంభమైనది ఈ రకంగా నీ స్వరూపంలో ఆరంభమైన సర్వమును నిషేధించు అపలపతి బుద్ధిగ్రాహ్యం బుద్ధికి తెలుస్తుంది ఇప్పుడు అహం బ్రాహ్మణ అని ఉంది అది బుద్ధిధర్మమా దేహధర్మమా బుద్ధిధర్మం దేహధర్మం కాదు భావననికి తెలిసింది తప్ప ఇప్పుడు తండ్రి మరణించాడనుకోండి తండ్రి మరణిస్తే తండ్రి దేహాన్ని తీసుకెళ్ళి తగలబెట్టి వస్తారు ఇప్పుడు వీళ్ళు పితృహత్య చేసినట్టా కదా కాదు ఎందువల్ల దేహము తండ్రి కాదు కనుక కాబట్టి తండ్రి అన్నది బుద్ధిగ్రాహ్యం కొడుకున్నది బుద్ధిగ్రాహ్యం ఇంద్రియగ్రాహ్యం కాదు ఇంద్రియగ్రాహ్యం దేహం అది దేహం యొక్క లక్షణమైతే ఇంద్రియాలకు తెలుస్తూ ఉండాలి చూడగానే వీడు తండ్రి అని ముఖం మీద ముద్ర వేసిన ఇప్పుడు వాడు క్రిస్టియన్ అంటాడు వాడు ముఖం మీద ముద్ర ఉంటుందా క్రిస్టియన్ అని ఉండదు అది బుద్ధిగ్రాహ్యం బుద్ధి చేత ఆరోపించబడే ఒకనొక స్టేటస్ అది అపలపతి దాన్ని తిరస్కరిస్తోంది నేతి ఈ విధంగా సర్వమును తిరస్కరించినప్పుడు ఆత్మస్వరూపం మిగులుతుంది అర్థాత్ స ఏష నేతి నేతి ఇది ఆత్మన అదృశ్యత దర్శయంతి ఈ విధంగా గ్రాహ్యాన్ని జనిమత్తుని బుద్ధిగ్రాహ్యాన్ని తిరస్కరించటం ద్వారా స నేతి అని ఆఖరికి ఏం తేల్చారంటే ఏది దృశ్యమో అది ఆత్మ కాదు ఏది ఆత్మయో అది దృశ్యము కాదు దృశ్యము అంటే చూడబడేది దేనికి ఇంద్రియాలకి మనస్సుకి బుద్ధికి ఈ సర్వమునకు దృశ్యం ఏదియో అది ఆత్మ కాదు మనస్సు కూడా దృశ్యం సాక్షికి దృశ్యం మనస్సు రూపం కన్యకు దృశ్యం రూపజ్ఞానం మనస్సుకి దృశ్యం మనస్సు బుద్ధికి దృశ్యం బుద్ధి అహంకారానికి దృశ్యం అహంకారము సాక్షికి దృశ్యం సాక్షి దేనికి దృశ్యం కాదు కాబట్టి ఏది దృశ్యము కాదో అది ఆత్మ ఏది దృశ్యమో అది ఆత్మకాదు అని శ్రుతి నిర్ధారించినది దర్శయంతితి ఉపాయనిష్టత అజాన ఉపాయ వ్యాఖ్యాత్రాహ్యత మా భూత్ అగ్రాహ్యభావేతు కారణేనా నిర్ణుత ఇత్యర్థ ఇక్కడ ఉపాయ ఉపేయాని ఒక కొత్త పరిభాష పట్టుకొచ్చారు భాష్య కాదు ఈ పరిభాష మళ్ళీ క్లాస్లో చెప్తా ఇప్పుడు మొదలు సమయం సరిపడదు కాబట్టి ఇక్కడ మనము మూర్తామూర్తములను ప్రస్తావించి ఆత్మతత్వాన్ని బోధించారు అది ఎలా బోధించారంటే మీకు నేను చెప్తా చూడండి నాకు స్కీము మూర్త అమూర్తములు ఇంతేదండి మొత్తం జగత్తంతా ముహూర్తము అమూర్తము ముహూర్తమంటే మూడయే అమూర్తమంటే రెండు ముహూర్తము అమూర్తము అయ్యా ఈ జగత్తంతా ఏమిటి మూర్తామూర్తములు ఈ మూర్తామూర్తముల యొక్క అధిష్ఠానము ఏదియో అదియే పరబ్రహ్మ ఇప్పుడు సుఖదుఖములు ఉన్నాయి సుఖదుఖములకు అధిష్టానం మనస్సు ఆ మనస్సుకి సాక్ష్యము మీరు అలాగే మూర్తామూర్తములకు అధిష్ఠానమైన పరబ్రహ్మ మూర్తామూర్త సాక్షిగా ఉంటుంది చైతన్యంలో సుఖ దుఃఖాలు ఆ సుఖ మీరు సాక్షిగా ఉంటారు అలాగే మూర్తామూర్త అధిష్టానమైన పరబ్రహ్మ మూర్తామూర్తములకు సాక్షి ఆ కారణంగా మూర్తామూర్తములకు అతీతము ఏది సాక్షియో దానికి అతీతమై ఉంటుంది కదా మీరు రోడ్డు మీద వెళ్ళేదాన్ని సాక్షిగా చూస్తూ ఉంటే దానికి అతీతంగా ఉంటారు మీరు ముహూర్తామూర్తములను చూస్తూ ఉంటారు మూర్తమైన దేహాన్ని చూస్తారు అమూర్తమైన వాయువు యొక్క స్పర్శని చూస్తూ ఉంటారు ఇప్పుడు మీరు ఆ ముహూర్తామూర్తములకు అతీతమై ఉంటారు తర్వాత ఆ ముహూర్తామూర్తములు మీ ఏమి ఉన్నాయా యథార్థంగా లేవు కల్పితములు ముహూర్తామూర్తములు ఆత్మస్వరూపమునందు కల్పితములు ఇప్పుడు ఆత్మస్వరూపం తెలియాలంటే మూర్తామూర్తముల అభావము చేత ఆత్మస్వరూపము తెలియబడుము ఇది ఎలాగంటే రజ్జువు ఏది అని అడిగితే దేనిని చూసి సర్పమని నీవు భ్రమపడ్డావో ఏది నీ సర్పభ్రమకు అధిష్ఠానమో దేనియందు వాస్తవముగా సర్పమనేది ఎప్పుడూ లేదో అది రజ్జువు అంతే కదండి కాబట్టి రజ్జువుని ఏమని చెప్పారు సర్పంతో మొదలుపెట్టారు సర్పం రజ్జు అనకూడదు సర్పం దేని మీద ఉందో అది రజ్జు అనకూడదు మరి ఏమనాలి సర్పాభావము చేత సర్పము యొక్క అభావము చేత రజ్జువు ఉపలక్షితమైనది ఉపలక్షితము అంటే దీన్ని అడ్డుపెట్టుకుని దాన్ని చూపించాలి శాఖాయాం చంద్ర ఇగో ఈ కొమ్మందు చూడు చెట్టుకొమ్మ ఈ చెట్టుకొమ్మ కావల చంద్రుడు ఉన్నాడు అప్పుడు ఈ చెట్టుకొమ్మ ఉపలక్షణమవుతుంది చంద్రుడేమిటవుతాడు ఉపలక్షితం అవుతాడు ఇప్పుడు ఈ సర్పాభావానికి అధిష్టానం రజ్జు అన్నప్పుడు సర్పాభావం ఉపలక్షణం రజ్జువేమిటి సర్పాభావ ఉపలక్షితము ఆ విధంగా పరమాత్మను ఎలా తెలుసుకుంటాడు సకల విధములైన స్టేటస్సులను పరిగణించి మూర్తామూర్తములను పరిగణించి వాటిని నిషేధించి వాటి యొక్క అభావము చేత ఉపలక్షితమైన ఆత్మతత్వాన్ని తెలుసుకుని నిలిచి ఉంటాడు కాబట్టి రజ్జువుని ఏమని చెప్పాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి సర్ప అభావ ఉపలక్షిత రజ్జు ఏమండి మూర్తమూర్త అభావ ఉపలక్షితం ఆత్మతత్వం కాబట్టి ఇప్పుడు ఆత్మతత్వాన్ని ఎలా చెప్పాలంటే మూర్తమూర్త అధిష్టానము మూర్తామూర్త సాక్షి మూర్తామూర్తములకు అతీతము మూర్తామూర్తముల అభావము చేత ఉపలక్షితము ఆత్మతత్వము ఆత్మస్వరూపం నందు మూర్తం నా ఆత్మస్వరూపం నందు అమూర్తం నా ఓంధ